ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రయాణంలో సమీక్ష అనేటటువంటి అంశాన్ని వాడు చెప్పుకుందాం ప్రయాణం అంటే జీవిత ప్రయాణం జీవితంలో కొంతకాలం ప్రయాణం చేయటం ముందుకు వెళ్ళటం మనం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం బిఏలో చేరిన తర్వాత బీఎస్సీలో కానీ డిగ్రీలో చేరారు డిగ్రీలో చేరిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాతనో నాలుగు సంవత్సరాల తర్వాతనో ఐదు సంవత్సరాల తర్వాతనో ఆ చదివే బట్టి ఒక పట్ట సంపాదించుకోవాలి మంచి మార్కులతో పాస్ అవ్వాలి అనేటటువంటిది మనకి తక్షణం మన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఆ తర్వాత ఉన్నత చదువులు చదవటం ఉద్యోగం చేరటం ఏ ఉద్యోగంలో చేరటం అనేటటువంటివి ఆ తర్వాత వచ్చేటటువంటి మజిలీలు ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి మజిలీ డిగ్రీ తీసుకోవటం దీనికి కానీ ఒక ప్రణాళిక వేసుకున్నాం మనం అన్ని సబ్జెక్ట్స్ ఉంటే ఆరు ఏడు సబ్జెక్ట్స్ ఉంటే అందులో ఒక టెండ్ సబ్జెక్ట్స్ ఒకరికి తక్కువగా రావచ్చు ఇంకొకరికి వేరే సబ్జెక్ట్స్ రావచ్చు ఇట్లాంటిది ఎవరికి వాళ్ళు అంచనా వేసుకొని నాకు ఈ సబ్జెక్ట్స్లో నేను ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుందని దానికి అవసరమైన చర్యలు తీసుకొని దానికి ప్రత్యేకంగా ట్యూషన్స్ చెప్పుకోవటం లేకపోతే మిత్రుల దగ్గర నుంచి నోట్స్ తీసుకొని చర్చించుకోవటం ఇటువంటి ఒక ప్రణాళిక ఎవరికి తయారు చేసుకుంటారు ఈ ప్రయాణంలో ఒకేసారి మూడు సంవత్సరాలు అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుందాం అనేది కాకుండా ఎప్పటికప్పుడు ఈ ప్రయాణంలో మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలంటే ఆరు సెమిస్టర్స్ అనుకోండి ఒక్కొక్క సంవత్సరం రెండు సెమిస్టర్లుగా ఉంటే ఆరు సెమిస్టర్లుగా విభజించుకుంటారు అంటే మొత్తం ఒకేసారి మూట నెత్తిన పెట్టుకొని మొయ్యకుండా చిన్న చిన్న మూటలుగా చేసుకొని దాన్ని అవతల ఒడ్డుకు చేర్చం అన్నమాట ఇప్పుడు దానికి ఈ ఫస్ట్ సెమిస్టర్లో అయిపోయిన తర్వాత ఒకసారి సమీక్ష చేసుకోవాలి ఈ సమీక్ష అనేటటువంటిది ప్రతిరోజు కూడా ఉంటుంది అవి చిన్న చిన్న సమీక్షలు ఆ రోజు చేసినటువంటి పని చేయాలనుకున్నదేంటి చేసిందేంటి ఎందువల్ల ఎక్కువ చేస్తే పర్వాలేదు బాగా చేస్తే మంచిదే బాగా అనుకున్న స్థాయిలో చేయకపోతే అనుకున్న దానికంటే తక్కువ చేసినా కానీ ఎందువల్ల జరిగింది ఇలా నేను అనుకున్నది ఎందువల్ల సాధించలేకపోయాను అనేది సమీక్షించుకుంటే ఒక్కోసారి నువ్వు నిజాయితీగా చదువుకోవాలని అక్కడికి ఉండి సిన్సియర్గా అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ ఎవరో వచ్చి వాళ్ళ కాలేజీ మూసేస్తున్నావు బంద్ అన్నారనుకోండి ఇందులో మీ లోపమే లేదు కానీ మీరు అనుకున్నది చేయలేకపోయారు దాన్ని ఎట్లా పూరించాలి అనేటటువంటి దానికి ఆ తేలిగ్గా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి చదువుకోవటం ఇట్లాంటిది చేసుకోవాలి ఇట్లా ఇది ఏ రోజుక రోజు ఆదివారం శనివారం సెలవుల్లో ఏం చేయాలి అని సమీక్షించుకునేటటువంటిది వేరు సెమిస్టర్ మొత్తం అయిన తర్వాత కొంచెం దూరదృష్టిలో ఇవాళ నేను చెన్నై వెళ్ళాలి అనేటటువంటిది లక్ష్యంతో మనం మొదలు పెడితే చిలకలూరుపేట కానీ ఒంగోలు వెళ్ళిన తర్వాత నేను వచ్చినటువంటి చేసిన ప్రయాణంలో అనుకున్నటువంటిది జరిగిందా సరిగ్గా ఎందువల్ల రాలేదు అని ఎక్కడికక్కడ మజిలీ వేసుకున్నట్టుగా ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత నీవు అంచనా వేసుకోవాలి మనం ఇంతకు మునుపు చెప్పుకున్నావు నీ బలాలు బలహీనతలు స్ట్రెంగ్త్ వీక్నెసెస్ అవకాశాలు అవరోధాలు ఆపర్చునిటీస్ థ్రెట్స్ వీటన్నిటిని బట్టి నేను ఈ ప్రయాణం చేయగలను ఆరు గంటల్లో నేను ఇక్కడికి వెళ్ళగలను నేను సైకిల్ వేసుకొని వెళ్తున్నాను అని అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కాస్త విశ్రాంతి తీసుకొని మంచినీళ్ళు తాగి పలహారం చేసి కాసేపు కూర్చొని నా ప్రయాణం ఇవాళ అనుకున్నంతగా జరిగిందా ఈ సెమిస్టర్లో ఆలోచించినట్లుగా ఎక్కడికక్కడ ఒక సెమిస్టర్లో నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకొని ఏవైనా పొరపాట్లుంటే వాటిని అక్కడ సమర్థి సరి చేసుకొని నీ చెప్పులు తెగిపోయినాయి అనుకోండి కుట్టించుకోండి ఇంకేదైనా అవసరమైంది ఒక బ్యాగ్ కొనుక్కొని దాంట్లో పెట్టుకోండి ఇట్లా చేసి వెళ్ళేటటువంటి దాన్ని ఆత్మ సమీక్ష ఆత్మావలోకనం ఇది నిన్ను నువ్వు పరిశీలించుకోవటంగా చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఏదైనా లోపాలు చేస్తే ఆ తర్వాత ఆ లోపాలు మళ్ళీ తిరిగి రాకుండా మన వనరులు వృధా కాకుండా ఉంటుందన్నమాట ఇక్కడ ఆత్మవిశ్వాసం అంటే నీ సెల్ఫ్ ఇమేజ్ నీ ఎబిలిటీస్ నీ సామర్థ్యాలు నీ సత్తాలు ఇవన్నిటిని మాత్రం అంచనా వేసుకునేటప్పుడు అతిగా ఊహించుకోవద్దు సినిమాల్లో హీరోయిన్లను చూసి వాళ్ళు చేసినట్టు చేయగలనని కానీ ఏమీ అనుకోకుండా వాస్తవ స్థితిని గమనించుకో అతి ఏమంటారంటే దాన్ని అహంభావం పొగరు తలపిరుస్తానం గర్వం అంటారు ఇది ఉండకూడదు ఎక్కడైనా తొంగి చూసినప్పటికీ ఏదైనా చిన్న చిన్న విజయాలు సాధించినప్పుడు ఆ గర్వం పొగరబోత్తనం పెద్దలతో కానీ అపరిచిత వ్యక్తులతో కానీ సరిగ్గా జవాబు చెప్పకపోవటం ఆ మాట్లాడేటప్పుడు అహంభావం ఉన్నప్పుడు టైం ఎంతైంది అని అడిగితే ఆరైంది అని చెప్పేదానికి తేడా ఉంటుంది సభ్యతగా కొత్త మనిషితో కానీ ఇట్లా ఆ భాష ఇవన్నీ కూడా ఒక పరిమితుల్లో ఉండాలి ఎదుటి వాళ్ళని చులకనగా చూడకూడదు ఎప్పుడైతే నేను గర్వం వచ్చిందో ఆత్మవిశ్వాసం గనక హద్దు మీరితే అహంభావం అవుతుంది గర్వం అవుతుంది ఆ అహంభావం గర్వం వస్తే నువ్వు ఊహించుకుంటావు గాలిలో తేలిపోతావు వాస్తవంగా అంత లేదు నీ దగ్గర సత్తా అటువంటి వల్ల నీ గమ్యం ప్రయాణం సాగదు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని చులకనగా చూడొద్దు నిన్ను నువ్వు అతిగా అంచనా వేసుకోకుండా ఎవరో వచ్చి నిన్ను గన పొగిడితే పొంగిపోకుండా ఎవరైనా విమర్శించినప్పుడు కుంగిపోకుండా నిన్ను నువ్వు వాస్తవంగా ఊహించుకొని ముందుకెళ్ళి ఎప్పటికప్పుడు సమీక్షించుకోగలిగినప్పుడు నీ జీవిత ప్రయాణం సుఖంగా జరుగుతుంది తక్కువ ఇబ్బందులతో జరుగుతుంది ఎక్కువ ఫలితాన్ని సాధించటానికి నీ ఆశయాన్ని చేసుకోవటానికి ఒక క్రమబద్ధమైనటువంటి అలవాట్లు నీకు కలుగుతాయి కాబట్టి ఈ ప్రయాణంలో మీరు సుఖశాంతులతో విజయవంతులుగా కావాలని కాగలరు అనేటటువంటి నమ్మకంతో ధైర్యంతో ఆశావాదంతో ముందుకు వెళ్ళండి తప్పకుండా సాధించవచ్చు ఇలా సాధించటంలో ఆత్మావలోకనం నిన్ను నువ్వు సమీక్షించుకోవటం అవసరం ధన్యవాదాలు